కీర్తన సంఖ్య మూడు వందల ముప్పై మూడు ఒక్కడే ఉవ్వడో ఉర్వికి దైవము ఎక్కువ నాతని ఎరగవో మనసిన జీవులకొక బ్రహ్మగలడు పట్టిన విప్రులు బ్రహ్మల మందులు నట నడుమవారే నవ బ్రహ్మలు కైలాసంబున కలడు ఒక రుద్రుడు తాలిమినేకాదశ రుద్రులు మరి కాల రుద్రుడును కడపట నది ఓ తాలిన రుద్రుల సంతాయ జగము అవతారంబున అలరిన విష్ణువు ఆవల విష్ణు మయమని విష్ణువు పువి శ్రీ వెంకటమున నున్నాడే జవళి పరంపుల సంతయ జగము